అధికారి సరసృష్టికర్త అయిన ప్రభావ నీకు వందనాలు నిన్న నేడు నిరంతర మేక దేవా నీకే వందనాలు దేవా అబ్రహాం ఇస్సాకి యాకుప్ల దేవా నా దేవ నీకే వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా నీకే వందనాలు ప్రభావ నీ కృపలో ఈ రోజంతా మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసుప్రభ రాత్రి కాలంలో ప్రభావ చిన్న మందకుడుని ఇద్దరు ముగ్గురున నాముంట అక్కడ ఉంటాను ప్రభా దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఏసు ప్రభా పాటల ధర మీరు మై పొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభ మమ్మల్ని బలపరచండి తీవించండి ఆశీర్వదించండి రాకడికి మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని నదననే శ్రసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రేమించేదా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించదురాజా నిన్నే ఆరాధించేదా రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా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 से विनचेदा सेवंचेदा ना प्राणा मुन्नंत वరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా ఎస్ రాజా నీకై జీవించేదా జీవించేదా ఎస్ రాజా నీకై జీవించేదా జీవించేదా జీవించేదా జీవించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణం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 అర్థం చేద్దాం స్తోత్రం నైనా పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల ఏ సయానికి ఎంతో వందాలు ప్రభావ నినా నేడు నిరంతరం ఏకరీతి నా దేవ నా ప్రభావానికి స్థుతులు స్తోత్రమైన ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నందుకైనా నీకు ఎంతో వందాలు ప్రోవా ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నందుకు ఎంతో వందాలు ప్రోవా ఈ సాయంకాల సమయంలో మీ కృపా సింహసాన్ని ఆశ్రయించినమైనా మీ పాద సన్నిధికి మేము వచ్చినాం ప్రభా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయని ప్రభావ మాకు ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావ మీకు ఇష్టం లేని మాకు విధాలు లైక్ మా హృదయ అంతరంగం పరిశీలించండి మీకు అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించండి నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగరించండి మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధతమకు దయచేయమంత అదిష్టమైన మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీకు పరిశుద్ధ ఆత్మ నడిపింపు మనకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగరించి నడిపించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రభావ మా తలంపులు మా ఆలోచన మా సౌబుద్ధిని కొట్టివేయండి మీకు తలంపులకు మేము చోటిస్తున్నాం దేవ నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారాన్ని నొప్పుకున్నామైనా నైనా ఈస మీకు మౌత్ పీస్ లాగా నేను మీకు బూరలా వాడుకోండి మీరే మాట్లాడే మహిం కొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైంది దేవుని సంఘము ఏ రీతిగా ఉండాలా ఈ చివరి కాలంలో ఆ సంఘాలకి కావలసిన ఏమి అవసరం ఉందో ఈరోజు అది గ్రహించలేని స్థితులు ఉన్నారు చర్చిలో కానీ ఎక్కడన్నా కానీ ఎన్నో ఆ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎన్నో పెట్టుకుంటూ ఉంటారు మ్యూజిక్ ప్లేయర్స్ అని వాటిని ఇవన్నీ ఏదో చేస్తూ ఉంటారు కానీ అన్ని సంస్థని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ అసలైంది ఏం కావాలనేది ఎవరికి కూడా ఈరోజు కూడా తెలియటం చాలా కష్టం ఈరోజు సంఘానికి అవసరమైంది బహు ప్రాముఖ్యమైంది దేవుని ఆత్మతో అభిషేకింపబడి దేవుని కొరకు సాధనంగా వాడబడి కావాల ఆయనకి విశ్వాసంతో నిండిన హృదయం సంపూర్ణంగా విశ్వాసంతో ప్రభుకు సమర్పించుకొని ప్రార్థించే వీరులు మనకు అవసరం చూడండి ఎందుకంటే ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందని ప్రభు చెప్పిండు మత ఇరవై నాలుగో అధ్యాయంలో కానీ సంఘాన్ని మండించే దేవుని సంఘాన్ని మండించే ఇలాంటి చివరి కాలంలో మనకు చాలా అవసరం కాబట్టి ఎందుకు ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ చివరి కాలం ఉంటున్న మనము సంఘాలను దేవుని బిడల విశ్వాసాలను ఏ రీతిగా మనం బలపరచాలా ఎందుకంటే ఈరోజు సంఘము ఏ స్థితిలో ఉందంటే అది చచ్చిన శవంలాగానే కనిపిస్తుంది ప్రకటన కన్నా మూడో అధ్యాయంలో ప్రభు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఏ రీతిగా ఈ ప్రవచనాలు మనం అర్థం చేసుకొని మన కాలానికి మన జీవితంలో ప్రభుక సంకల్పాన్ని మన ద్వారా ఏ రీతిగా అది మనం నెరవేర్చుకోగలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎందుకంటే దేవుని కొరకు ఒక బలమైన సేవ చేయాలని ఆయన సాక్ష్యాన్ని ఆయన నీతి సత్యాన్ని ప్రకటించి శీకర శక్తుల నుంచి సంపూర్ణంగా వాటిని విడుదల కల్పించి అనేకుల్ని ప్రభుత్వంతో నడిపించే సేవకులు అవసరం ఈరోజు మతపరమైన జీవితము ఆశ్చర్యబద్ధమైన జీవితము ఆ రీతిగా ఉంటే ఎప్పుడు కూడా సంఘాన్ని మండించలేరు ఈరోజు ఎక్కడ చూసినా కానీ అదే రీతిగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఎందుకు దేవుడు మనకి అది ఆ ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనము అలాంటి విధానాలు ఉన్నప్పుడు మనం ఏ రీతిగా అనేకులకి ప్రభావితం చేయాలో ప్రభుత్వంతో నడిపించాలనేది మనం అర్థం చేసుకోవాలి చూడండి ఎంతో మంది సేవకులు ఉన్నారు ఎన్నో లోకంలో కానీ ఏవి సంఘాల్లో కూడా గురించి మనం తప్పుగా మాట్లాడతలేం వాళ్ళకంటే గొప్ప సేవ మనమేం చేస్తలేం కానీ ఒక్క విషయం మనకు అర్థం చేసుకుంది ఏంటంటే దేవుడు ఆయన తెలుసుకున్న బిడ్డలందరూ కూడా మొదట ఏ రీతిగా దేవుణ్ణి స్థుతించంలో మొదట ఏ రీతిగా దేవుని ఆరాధించడంలో చివరి కాలంలో నుంచి వారికి అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది విశ్వాసం సాన్నిగిలిపోతుంది ఈ లోకస్తుల్లాగా జీవిస్తా ఉంటారు కాబట్టి అలాంటి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక చిన్న గుంపుని ఏర్పరచుకొని వారి ద్వారా దే దేవుని వాక్యను ప్రకటించి సత్యంలోకి నడిపిస్తానికి ఆయన ఎన్న ప్రయాసపడుతూ ఉంటాడు చూడండి ఎందుకంటే మన పాత నిబంధన కాలంలో సైన్యం మనం చూసిన గిద్యోను అనే సైన్యం చూసినప్పుడు గిద్యోన్ దగ్గర ముప్పై మంది సైనికులు సైన్యం ఉంటే అందులో మూడు మంది యుద్ధానికి పోయినారు మిగతా వాళ్ళందరూ వెనుకకి వెళ్ళిపోయినారు కాబట్టి ఈ రోజు దుష్ట శక్తులను వాళ్ళు సైతాను బంధకాల నుంచి మనుషులను విడదలు కల్పించి వాడి బంధకాల నుంచి వాడి బానిసత్వం నుంచి విడిపించే సేవకులు కావాల సైతంతో ఎదురాడి పోరాడి గెలిచే సేవకులు అవసరం ఈరోజు ఎందుకంటే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఇది మనకు బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే మనం ఈ లోకస్తు ఆ మతపరమైన జీవితం జీవించే ఒకప్పుడు జీవించడం కానీ సత్యం తెలుసుకున్నాము మన జీవితంలో మార్పు చెందుకుంటున్నా ఉన్నాం ఒక దశ నుంచి ఒక దశకి కాబట్టి ఆ ప్రయాసంలో దేవుడు మనకు బయలుకొచ్చిన ప్రతి ఒక వాక్యాన్ని మనం ఏ రీతిగా ప్రభు కొరకు మనం వాటిని మనుషులకు ప్రకటించి వాళ్ళని ప్రభు చెందు నడిపించాల అనే విషయం అయితే ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఈరోజు ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది అన్నప్పుడు ఏసు ప్రభు ఒక మాట చెప్తాం ఇప్పుడు మత్స్సు వార్త ఇరవై అధ్యాయంలో మన ప్రభు మత్సు వార్త ఇరవై అధ్యాయం మొత్తం కూడా ఇరవై నాలుగు మొత్తం కూడా ఏసు బ్రదర్ వాయిస్ వినిపించట్లేదు బ్రదర్ వాయిస్ వినిపిస్తలేదు ఎవరిన వాయిస్ వినిపిస్తలేదు సిస్టర్ అది మధ్య మధ్యలో కాల్ చేస్తున్నాం సిస్టర్ పర్లేదు మాత ఇరవై ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము మొత్తై సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినం అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రభు తన శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు ఆ ఒలివ కొండ మీదకి వచ్చినప్పుడు యుగసు సమాప్తి సంబంధించిన సూచనలు ఏ రీతి అనేది ప్రవ్వు అక్కడ విషయం మనకు జ్ఞాపకం చేస్తాను ఏముందంటే అక్కడ పీనుగ ఎక్కడ ఉండను అక్కడ గద్దలు పోగవను చూడండి పీనుగ ఎక్కడ ఉంటదో అక్కడ గద్దలు పోగవుతి అంట కాబట్టి మనం అర్థం చేసుకోవాలా పీనుగా అంటే ఏంటంటే సచ్చిన శవం పీనుగ అంటే సచ్చిన శవం అంటే ఇది మన జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఈ రోజు చివరికి వచ్చే దేవుని బిడ్డలు ఏరీతికి ఉంటారు ఏరీతిగా ఉంటదనేది అవన్నీ దేవుడు పూర్తిగా విశదీకరించి అక్కడ శిశువులతో మాట్లాడింది పీనుగట్టుగా గద్దలు పోగవుతుంది అంటే చివరికి వచ్చే క్రైస్తవ సంఘం పీనుగులాగా తయారైపోయింది అనే విషయం మనం అక్కడ చేయబడుతుంది ఎందుకంటే అది సచ్చిన శవం పడి ఉంది ఎందుకు ప్రభు ఈ మాట మనకు చెప్తున్నప్పుడు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చాలా భయం నాకు చాలా భయమేసింది అంటే దేవుడు ఎందుకు ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నప్పుడు ఈ చివరి కాలంలో మనం ఉంటున్న మనము ఏ రీతిగా ఆ పీనుగు లాగా ఉన్న ఆ పీనుగు లాగా తయారైపోయింది అంటే సచిన శవం లాగా తాగిపోయింది ఒక ఏదైనా ఇంగ్లీష్ బాగా అది చచ్చిపోయింది డెడ్ డై అని అక్కడ చనిపోయిందని అక్కడ చూడండి అంటే ఆత్మీయ స్థితిలో ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ రీతిగానే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఎవరు ప్రభుత్వం అంతా నడిపించాలా ఈ విషయమే మనం అర్థం చేసుకోవాలా పీనుగు ఎక్కడుంటుందో అక్కడ గద్దెలు పోగవుతాయి చూడండి కాబట్టి ఆ పియుగ్గు ఎక్కడ ఉంది ఈ రోజు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రకృతి సంబంధంగా ఉందో అనేది ఆత్మీయ దశలో ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే ఈ విషయంలో మనం జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఎన్ని టైంకి వచ్చే వరకు ఏ రీతిగా ఉంటుంది అనే విషయం చెప్తుంది అక్కడ భ్రష్టత్వం విస్తరించినప్పుడు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది తర్వాత అబద్ధ బోధ దయ్యముల బోధ భూతముల బోధ రకరకాలమైన బోధలు తెచ్చిపెట్టుకొని మొత్తం సంఘాలు మొత్తం చెడిపోయి మొత్తం ప్రపంచం అంతా అనిపిస్తోంది కాబట్టి మన కృష్ణంగా ఆ రీతిగా కనిపిస్తూ ఉంటాయి సరే మనం అనుకోవచ్చు కనిపిస్తానని చెప్పి రెండు వేల సంవత్సరాలు క్రితమే బైబిల్లో రాసి పెట్టిండు కాబట్టి మనం కానీ చెప్తున్న వాళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పుకుంటాం కానీ ఎవరన్నా వాళ్ళని ఏ రీతిగా ప్రభుత్వం నడిపించాలనేది తక్కువ మంది చెప్తా ఉంటారు అదే రీతిగా అది అట్లా ఉంది ఇది ఇట్లా ఉందని బైబిల్ చెప్తా ఉంది రెండు వేల సంవత్సరాల చెప్తా ఉంది బైబిల్ కానీ వాక్యం కానీ ఈ రోజు ఈ స్థితికి ఆ యొక్క దాన్ని ఏ రీతిగా ప్రభు చెంత నడిపించి అలానే అనే ఆలోచించి ఏ రీతిగా ప్రభు చెంత నడిపించాలి ఎక్కడ వాళ్ళని ప్రభులు నడిపించాలని ఆసక్తి కలిగిపోయేమైంది వాక్యం చెప్పుకుంటూ పోతూ ఉంటుంది మనం కూడా రోజు మనం వాక్యాలు చెప్తూనే ఉంటున్నాం అది ఆ ఉంది కానీ ఈ రోజున దాని మనం పాటించడం అంటే చాలా తక్కువ కాబట్టి అది ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాల చూడండి ఎందుకంటే ఒక దశలో మన సంఘాలలోకి మనం రానివ్వం కానీ ఏ రీతిలో యహోన్ భక్తుడు పోయి మళ్ళీ లేదా ఆయన పద్మాసు దీప్ పడేటప్పుడు మళ్ళీ పోయి సంఘాలను స్థిరపరిచింది ఆయన మళ్ళీ సేవ చేసింది కాబట్టి ఆయన ఆయనకి సమస్తం సాధ్యం కాబట్టి మనం కూడా అదే విశ్వాసంలో మనం పోవాలా కాబట్టి అందుకే ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగు అధ్యయం మనం చూస్తే ఒక వాక్యము చూడండి క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనము గద్ద ఎగిరి వచ్చినట్టు నీ మీదికి రప్పించును దేవుడే రప్పిస్తున్నాడు ఎందుకు అన్నప్పుడు వాళ్ళు సంపూర్ణంగా ప్రభుకు ప్రభుకి సమర్పించుకోకుండా మతపరంగా జీవిస్తూ అది చూస్తూ ఉంటది పై నుంచి గద్ద అది చూస్తూ ఉంటది ఎందుకంటే దానికి అవకాశం అన్నట్టు కోడి తన పిల్లలు తన రెక్కల కింద ఉన్నప్పుడు ఏ గద్ద కూడా ఏది కూడా ముట్టలేదు ఎప్పుడైతే అవి రెక్కల కింద నుంచి బయటకు వస్తాయో అప్పుడు గ్రద్దొచ్చి తనుకొని పోతూ ఉంటాయి ఇది మనం చూ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు దేవుని రెక్కల కింద అంటే దేవుని సమూహంలో దేవుని సంధిని విడిచిపెట్టి ఈ లోకాదీతమైన వాళ్ళు ఆ రీతిగా ప్రభుని సేవిస్తూ ఉన్నారు అందుకే పెదవులతో వాళ్ళని గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది ప్రభు కాబట్టి ఆ క్రూరమైన జనా ఆ ఒక క్రూరమైన వాటిని దేవుడు రప్పిస్తానంట వాళ్ళ కటాక్షింపని జనం అంట అంటే భయంకరమైన జనం ఇప్పుడు మనం చూస్తాం ఆ మీ జరుగుతున్న పరిస్థితులు మణిపూర్ ఎంత భయంకరంగా క్రైస్తాన్ని చంపుతూ ఉన్నారు చూడండి కాబట్టి అవన్నీ ప్రవేశాలు నెరవేరాల్సిందే మనం ఇంకా సేఫ్ దశలోనే ఉన్నాం మనం ఎందుకు దేవుడు ఈ దశ పెట్టినంటే నువ్వు అలాంటి వాళ్ళని సిద్ధపరచడానికి ఒక టైం వచ్చినప్పుడు మన విశ్వాసం అట్లా ఉంటుందా ఆ టైంలో వాళ్ళు రోడ్ల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు ప్రభు నిలబ నిలబడగలిగినారు మనకి ఏదైనా చిన్న ఏదైనా చిన్న సమస్య ఏదైనా బాధ ఇచ్చినా మన ఇంటి ఇచ్చి పెట్టేస్తాం విశ్వాసం పోతుంది అప్పుడు అప్పటి చెప్పిన వాకింగ్ కూడా పోతుంది కానీ అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి సాధ్యమించే ఏర్పరచబడిన వారు కూడా దుష్టు మన ఎట్టి పరిస్థితుల్లో కూడా సైతం కొనే అవకాశం లేదు బహు మరియు విశేషంగా ఎందుకంటే దేవుని అభిషేకం పొందిన ప్రతి ఒక్కరిని వాడు ముట్ట వాక్యం ఉంది కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ముట్టగలడు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన పిలుపు మన ఏర్పాటు మనం నిశ్చయం చేసుకొని బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలి కాబట్టి ఇక్కడ వాక్యం చూడండి ద్వితీయపదేశ కాలంలో మనం చూస్తున్న వాక్యం చూడండి యాభై అధ్యాయంలో చూస్తాం ఇరవై ఎనిమిది అధ్యాయంలో యాభై మూడో చూడండి ద్వితీయ ప్రదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యయం యాభై మూడవ అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందుల్లోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోవానికి ఇచ్చిన నీ కుమారుల నీ కుమారు నీ కుమార్తె మాంసము తిందుడు అంటే నిజంగా మనుషులు తింటారా నీ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందుల్లోనూ తర్వాత నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోనికి ఇచ్చిన కుమారులను అంటే మనం అర్థం చేసుకొని నిజంగా రక్త సంబంధుల గురించి మాట్లాడుతున్నా అక్కడ అట్లనే కనిపిస్తుంది కానీ ఆత్మీయ దశలో చూడని మీ గర్భ ఫలంలో నువ్వు ఆత్మల కలిగిన పిల్లలు ఏసు ప్రభుని అనేక జీవితాలలో ప్రసవించిన పిల్లలు సంఘాల గురించి చెప్తుంది అంటే సంఘము ప్రసవిస్తుంది పిల్లల్ని కానీ ఆ పిల్లలు ఏ రీతిగా ఉన్నారంటే వాళ్ళు ఎంత భయంకరంగా ఆ గ్రద్ద ఆ రీతిగా మనుషుల్ని తినేస్తుందంటే పినివిలాగా తయారైతుందంటే సంఘము సంఘ కాపురులు సంఘ సేవకులు ఏం చేస్తున్నారు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు అంత భయంకరంగా పునాదులు పాడైపోతాయంటే జీవితాలు అంత భయంకరంగా హీన స్థితికి వచ్చినప్పుడు కాపురులు నీతిమంతులు ఏం చేస్తున్నారు పునాదులు పాడైపోతే కాబట్టి ప్రభు మనకి ఈ విషయం మనకి హెచ్చరిస్తున్నాడు కాబట్టి చూడండి అదే అదే విషయంలో మనం చూసినప్పుడు ఏ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యయం ఇరవై అక్కడ నుండి తన ఎరను వెతుకుచు దాని కన్నులు దాని దూరంగా నుండి కనిపెట్టును కాబట్టి దుష్టుడు ప్రతి క్షణము వాడికి కనిపెడతా ఉంటాడు ఎందుకంటే వీలుగా ఉంటే ఏం చేస్తుంది గద్దలొచ్చి పోగా వాళ్ళు పొడుచుకొని తింటూ కాబట్టి అది చచ్చుకొని స్థితిలో ఉన్నా కానీ అవి పైన తిరుగుతూనే ఉంటాయి పైన తిరుగుతూనే అంటే ఏదో కింద ఏదో ఉందని కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము దేవుని ఆత్మ అలా ఉన్నవాడు గ్రహించరాడు అవన్నీ కూడా చూడండి ఎందుకు ఈ మాట ప్రభు మనకు జ్ఞాపనం చేస్తున్నప్పుడు మనకు దేవుడు ఎందుకు ఇలాంటి ఇన్ని తలాంతులు ప్రభు మనకి ఇచ్చిండు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది దేవుడు నీకు ఇన్ని కృపావరాలు ఇచ్చి ఇంత ఫలం ప్రవశ ఒక దశలో మనం ఏదో అప్పుడప్పుడు వాడతా ఉన్నాం అక్కడక్కడ వాడతా ఉన్నాం కొన్ని ప్రాంతాలు కానీ దాన్ని సంపూర్ణంగా మనము ఆ తలాంతులు వాడాలంటే మనం ఏం చేయాలా ఈరోజు ఏం చేయాలనే విషయం మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కాబట్టి వాడి దుష్టుడు ఎంత భయంకరంగా వాడు మనుషులు ఎంతగా అత్తా చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు మా అత్త నాకు పిల్లని చెత్తా చనిపోయింది డ్రాప్ అవుతుండ ఈరోజు మా అత్త చనిపోయింది డ్రాప్ అవుతుండ అను అంటుండ ఇప్పుడు ఈరోజు చూడండి ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి అది భయంకరమైన స్థితిలో ఉంది అనే విషయం చెప్తుంది అందుకే ప్రకటన గంధంలో మనకు వాక్యం చూసినాక మనం కొన్ని వాక్యాల చూస్తాము ప్రకటన గంధం ఇప్పుడు మనం ఏం చేయాలనే విషయమే ప్రభు మనకు ఆ విషయం మనకి జ్ఞాపం ప్రకటన గంధము మూడో అధ్యాయము మొదటి వచనంలో ఇక్కడ ఏడు సంఘాల్లో ఒక సంఘం గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయం మొదటి వచనంలో సార్థిస్తులో ఉన్న సంఘ దూతకు సంఘపు దూతకు ఇలాగు రాయము సార్దిస్తులో ఉన్న సంఘం గురించి మాట సంఘ దూత అన్నప్పుడు సేవకులు సంఘాల గురించి చెప్తాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా బైబుల్ మొత్తం కూడా క్రైస్తుల గురించి రాయబడది కాబట్టి మన సేవ అంత క్రైస్తుల గురించి ఆ రీతిగా అనిల గురించి కూడా ఉంటుంది మన సేవ కాబట్టి మొట్టమొదట ప్రభు చెప్తుండు సార్దిస్తులు సంఘ దూతకు ఇలాగు రాయుము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా సంఘము అన్నప్పుడు దేవుని బిడ్డల సహవాసము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి తర్వాత సంఘ దూత అన్నప్పుడు దేవుని సేవకుడు లేక సేవకురాలు ఆ విషయం ప్రభు జ్ఞాపం చేస్తున్నాం అయితే ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడును చెప్పు సంగతి లేమనగా కాబట్టి ఏడు నక్షత్రములు అంటే ఏడు సంఘాలకు సాదృశ్యము ఏడు ఆత్మలను కూడా ఏడు ఏడు సంఘాలకు కూడా సాదృశ్యం ఎందుకంటే దేవుడు ఏడు ఆత్మలు గలవాడు అంటే మన ప్రభుే కాబట్టి ఇవన్నీ సంఘాలకి సాదృశ్యము ప్రభుకు కూడా సాదృశ్యం కనిపిస్తూ ఉన్నాయి సెవెన్ స్టార్స్ అంటే ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాలకు సాదృశ్యంగా ఉంది ఏడు ఆత్మలన్నా కూడా ఏడు సంఘాలకు కూడా అర్థ అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమనగా జీవించు చున్న వల్ల పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడువే చూడండి అక్కడ ఏసు ఏం చెప్తుండో ఫీనుగు ఎక్కడ ఉండనో గద్దలు ఎక్కడ అంటే అది పీనుగు తయారైపోయింది ఎందుకంటే ఇక్కడ చెప్తుండే ఇక్కడ జీవించుతున్న పేరు మాత్రమే ఉంది ఎక్కడ కూడా ఒక దశలో మనం అట్లనే కనిపిస్తు మనం కూడా అట్లనే ఉన్నాం జీవించుతున్న మనం పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడువే అంటున్నాడు అంటే నువ్వు చచ్చిపోయిన వాడివే అంటే సంఘ దూత సంఘ సేవకుడే చనిపోతే ఆత్మీయ దశలో వాడు చచ్చిన మరి సంఘంలో ఉన్న పరిస్థితులు కావాల దేవుడు ఆ విషయమే ప్రభు మనకు చూపిస్తున్నాడు ఆ విషయం కాబట్టి చూస్తున్న మనము మన కన్నులు అవి కాబట్టి మనము వాటిని ఏ రీతిగా అర్థం చేసుకొని ఈ చివరి కాలంలో అనేక సంఘాలను మనం బలపరచాలా అనే విషయం ప్రభు మనకు విజ్ఞాపకం ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది వాళ్ళు పాఠాలు పాడుతున్న దేవుని ఆరాధిస్తున్నారు ఎక్కడ పోయి గంభీరంగా ఆరాధన జరుగుతూ ఉంటది కానీ జీవించిన మాత్రం పేరుంది కానీ నువ్వు మృతుడివే అని చెప్తుంది అక్కడ ఎందుకు అన్నప్పుడు చూడండి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటే దేవుని ఎదుట ప్రతి ఒక్క క్రియలు సంఘం కావచ్చు సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ ఒక వాక్యం ఏం చెప్తుంది దేవుని ఎదుట సంపూర్ణంగా చూడండి దేవుని ఎదుట అవి సంపూర్ణంగా లేవు కాబట్టి సంపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలని ఏమో మన క్రియ ప్రకారంగా ఉండాలా విశ్వాసంగా క్రియలుగా ఉండాలని మన వాక్యం చెప్తుంది ఆకో చూడండి క్రియలేని విశ్వాసము మృతము అని వాక్యం అలాగనే ఇక్కడ నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటున్నాడు అక్కడ అంటే ఈ సంఘంతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ క్రియలో నా ఎదుట సంపూర్ణంగా కనబడలేదు అంటే అంటే ఒక సంఘం గురించి చెప్తా ఏడు సంఘాల గురించి చెప్తున్నప్పుడు ఏడు సంఘాల్లో ఎన్నో లోపాలు అన్నట్టు అక్కడ మనం చూస్తూ ఉంటాం ఏడు సంఘాల గురించి మనం ధ్యానించినప్పుడు కాబట్టి సంఘం అంటే దేవుని బిడ్డ నిజంగా చర్చల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇప్పుడు మనం కూడా సంఘమే కదా విశ్వాసులు కూడా సంఘమే నిజంగా చర్చల గురించి చెప్తున్నాడు వాక్యం కాబట్టి చర్చి అన్నప్పుడు దేవుని సంఘం అన్నప్పుడు దేవుని బిడల సహవాసమే సంఘం కాబట్టి సంఘంలోకి మనం రానికపోవచ్చు దేవుని క్రైస్తవులో రక్షింపబడ్డ వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ప్రాంతాలు ఉన్నారు వాళ్ళకు కూడా అది కూడా సంఘం సాధించు అక్కడ కూడా మనం వాక్యం చెప్పచ్చు ఈ సత్యాలు మనం ప్రకటించవచ్చు నిజంగా సంఘాలకు పోయి వాక్యం చెప్పలేని కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అదే సంఘం అలాంటి వాళ్ళు చర్చిపోవాలని వాళ్ళు ఉంటారు చాలా మంది ప్రభుని తెలుసుకొని కూడా పోలేని స్థితిలో ఉన్న వాళ్ళు అంటారు చాలా మంది ఉంటారు వాళ్ళ కడుగు పోయి వాక్యం చెప్పటం కూడా అది కూడా సంఘదూతకు రాయువు అన్నప్పుడు అక్కడ కూడా దేవుని బిడ్డలే కాబట్టి ఇక్కడ మన ప్రభు ఏం చెప్తుందంటే ఆ క్రియలు సంపూర్ణంగా లేవంట కాబట్టి మన క్రియలు సంపూర్ణంగా ఉండాలా అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కానీ మన క్రియలు ఉన్నాయి కానీ అవి సంపూర్ణంగా కావాలా ఎట్లయితే అంటే అవి చేయంగా చెయ్యంగా చెయ్యంగా చేయంగా ఏమైతే అవి సంపూర్ణంగా ఉంటాయి అంటే నీ ఆత్మీయ స్థితి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటది సంపూర్ణంగా ఎదుగుతూ ఉంటుంది చూడండి అవిని సంపూర్ణమైన కనబడలేదని చెప్తున్నాక అంటే కనిపిస్తలేవు కనుక జాగరూకుడు అన్నప్పుడు జాగరూకుడు అన్నప్పుడు కావలివాడనుంది అంటే ఎవరంటే కావలు గాసేవాడు జాగ్రత్తగా అంటే ప్రతి క్షణము కావలు సంఘము ఏ స్థితిలో ఉంది దేవుని బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు అనేది చూసేవాడే జాగరూకుడు జాగరూకుడు కావలివాడనుంది కాబట్టి కావలివాడు అంటే వాచ్మెన్ కదా కావలి వాడు ఎప్పుడు కూడా నిదానించి చూస్తూ ఉంటాడు పట్టణం మీదకి ఏ ఉపద్రవం రాబోతుందా సంఘం మీదకి ఏ ఉపద్రవం రాబోతుందా విశ్వాసం మీద ఏ ఉపద్రవం రాబోతుందని కావలి పట్టణం ప్రాకారం నిలబడి చూస్తూ ఉంటాడు ఈరోజు ఆ రీతిగా మనం అర్థం చేసుకుంటే ఈ సంఘాలకు కూడా దేవుని శివుకులు కూడా జాగరుకుడే కావలిగాసేవాడు సంఘము ఏ స్థితిలో ఉంది అది ఆత్మీయ స్థితిలో ఉందా ఏ రీతిగా ఉంది అనేది పత్తి క్షణం అలాంటి జాగరుకులు కాబట్టి సంఘములో ఉన్న సేవకులు ఆ రీతిగా ఉండాలని వాక్యం చెప్తుంది అంటే ఎంత బాధ్యత ఉంది అక్కడ ఆ సంఘంలో ఉన్న ఈ రోజు సంఘంలో ఉన్న చాలా చర్చలకు పోయినా అంతకుముందు ఈ సంవత్సరంలో చాలా సంఘాలు పోతే ఎక్కడ చూసినా కానీ ఎందుకని నేను అంటే నాకు అక్కడ నాకు కనిపించినాయి కాబట్టి నేను చెప్పగలినా అక్కడ చూస్తే ఆదివారం రోజు చర్చ నడిపిస్తారు సోమవారం నుంచి వాళ్ళు ఏం చేస్తారు యథావిధిగా చూపిస్తూ ఉంటారు అయితే ఒక పాస్టర్ చెప్తుండూ నీకు ఏం తెలుసు బ్రదర్ సంఘం నడిపించాలంటే ఎంతో భారం ఉండాలా ఎంతో ప్రయాసం ఉండాలా మీకు ఏం తెలుసు మీరు ఏదో వచ్చి వాకింగ్ చెప్పి ఊర్లో పోయి ఏదో ఏదో టైం పాస్ లాగా వచ్చి మీరు వాకింగ్ చెప్పేసి పోతా ఉంటారు తర్వాత మేము ఈ సంఘాన్ని నడిపియాలంటే సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఎంత ప్రయాసపడాలి మీకు ఏం తెలుసు బ్రదర్ అని చెప్పి అన్నాడు నాతో చూడండి వాళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నది ప్రభు అక్కడ చూపిస్తున్నాడు ఏ ప్రయాసడుతున్నారు ఆదివారం చర్చ నడిపిస్తున్నారు సోమవారం నుంచి వేదావిధిగా చూపిస్తున్నారు ఈ లోకస్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ భాష కూడా వేరేలాగా ఉంటుంది చర్చలో ఉన్నది చెప్పి బయటకు వస్తే భాష మారుతూ ఉంటుంది వాక్యం చెప్పి చెప్పి బయటకు వస్తే భాష మారిపోతా ఉంటుంది పులిపేట నుంచి బయటకు వచ్చినాక రొటీన్ లైఫ్కి వచ్చినప్పుడు తెలిసిపోతా ఉంటుంది అక్కడ అంటే వాళ్ళ అలాంటి భారంగా కలిగి ఉండాలన్నట్టు వాళ్ళు అలాంటి భారంగాలు ఉన్న వాళ్ళు సంఘాన్ని ఏం రక్షించగలరు ఏం కాపాడగలరు ఏం సంరక్షింపగలరు వాళ్ళంతా కాబట్టి ప్రభు చెప్తుండడు నీ క్రియలు సంపూర్ణంగా కావాలా అంటే ప్రతి ఒక్కరిని హెచ్చరించాలా ఈ వాక్యము ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉంటుంది ఈ వాక్యం మనకు అవసరం ఒక దశలో దేవుడు మనల్ని కరెక్షన్ చేస్తూ ఉంటాడు ఈ వాక్యం మనకు ధ్యానిస్తున్నప్పుడు ఒకవేళ నా క్రియలు ఆ రీతిగా ఉన్నాయా లేకుంటే నీ క్రియలు ఆ రీతిగా ఉన్నాయా చూడండి ఎందుకంటే ప్రభు ఫస్ట్ మనతోనే స్టార్ట్ చేస్తారు కదా తీర్పు దేవుని ఇంటిదే ఆరంభం తర్వాత మిగతా ఫస్ట్ మనం మనమే సరి చేసుకొని మనం ఏం చేయాల ఇతరులు సరి చేసే వాళ్ళలాగా మనం ఉండాలా అప్పుడే మన క్రియలు సంపూర్ణంగా కాగలం నీ కంట్లో నలుసు పెట్టుకు కంట్లో ఎట్ట దూరం తీస్తావు ఈ రోజు అట్టనే ఉంది కానీ మనకు తేటగా కనిపించాలంటే నీ కంట్లో ఎలాంటి నలుసు ఉండొద్దు అది తీసేసుకోవాలి అదే సంపూర్ణంగా తయారు మన క్రియలు అట్లా తయారు కావాలా ఎన్నో బలహీతలు ఉన్నాయి మనలో కూడా కానీ వాటించి నుంచి బయటకు రావాలా మనం వాటిని త్వరగా స్వేదించుకోవాలా సమయం చాలా తక్కువగా ఉంది దేవుడు అక్కడ బహు సమీపంగా కాబట్టి మనం సిద్ధపడాలా ఎంతకాలం మనం ఈ రీతిగా మనం ఉండగలం ప్రేమించే వారిని ప్రేమిస్తా ఉన్నాం మనం చూడండి అందుకే నేను అనుకుంటా ఒక్కరోజైనా ప్రభు ఒక్కరికన్నా ఈ రోజు సువార్త చెప్పాలా ప్రభు అనుకుంటా ఉంటాం అవకాశం దొరికిన పిల్లల సువార్త చెప్తా బస్సులు కూసున్నప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తూనే సువార్తి సువార్త ఎవరికైనా సువార్తి చెప్పాలి ఆ రోజు సేవ జరగాలంతే సువార్థ చెప్పాలంటే ఎక్కడికో పోని చెప్పని లేదు ఒక దశలో పోతావు నువ్వు ఉన్న పాటను ఎక్కడున్నాగా నువ్వు సువార్త చెప్పొచ్చు చూడండి దేవుడు ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు నీ క్రియలు నువ్వు జాగరూకుడువై చావన ఉన్న మిగిలిన వారిని బలపరచము అంటే చచ్చిపోయే స్థితిలో ఉంది ఇప్పుడన్నా బలపరచు అది చచ్చిపోయిన స్థితిలో ఉంది ఈరోజు దేవుడు ఆ సంగ దూతతో మాట్లాడుతున్నాడు సేవకుడితోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు అది చచ్చిపోయే స్థితిలో ఉంది పీనుగులాగా తయారైపోయింది గద్దలు పోగవుతున్నాయి గద్దలు వచ్చి పడ్డాయంటే వాడికం అంతే సంగతులు అంత భయంకరంగా ఉంది అన్నప్పుడు ఆత్మ దశలో మనం అర్థం చేసుకోవాలా అది పీనుగులాగా తయారైపోయింది చచ్చిపోయిందన్నది వాక్యం డై చనిపోయింది కానీ దాన్ని జీవం తీసుకొని రావాలా అంటే ఎట్లా చేయాలా ఆ జీవం ఎట్లా వస్తుంది జాగరుకుడు జాగరుకుడు అని చెప్తుంది అక్కడ ఆ జాగరూకుడు వై చావన మిగిలిన వారాన బతికించు వాళ్ళని బలపచం అని చెప్తున్న ఇంగ్లీష్ లో ఏమో తెలుసా ఇంగ్లీష్ వాళ్ళని జీవ వాళ్ళకి జీవం ఇవ్వని వాక్యం ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళకి జీవం తీసుకొని రా చచ్చిపోయింది ఆల్రెడీ కాబట్టి నువ్వు వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకి జీవం తీసుకొని రావాలా వాక్యం ఇంగ్లీష్ బైబుల్లో ఇక్కడ బలపచం ఉంది కానీ ఇంగ్లీష్ లో చూస్తే నువ్వు జీవం తీసుకొని రావాలా వాళ్ళని చెప్పుకున్న వాక్యం కాబట్టి జీవం తీసుకొని రావాలంటే నీ జీవాన్ని కూడా నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది ఏసు మనల్ని జీవింపజేయాలంటే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండు ఆయన ప్రాణాన్ని క్రయధానముగా పెట్టిండు కాబట్టి మనకు జీవం వచ్చింది సచ్చిన మనము ఆయన బ్రతికింపజేసిండు మనం కూడా చచ్చిన చచ్చిపోయి శ్రమలాగా పడిన వాళ్ళమే ఏసు ప్రభు ఎపేసాసిన పత్రిక రెండు మనం చచ్చిన వారే విండగా క్రీస్తు కూడా ఆయన మనం బ్రతికించిన వాక్యం కాబట్టి చచ్చిన నీవు దేవుడు అయన జీవం పొందుకొని నీవు చచ్చిపోయిన వారిని సావనిన్న వాళ్ళని బలపరచాలా వాళ్ళని జీవింపలు చేయాలంటే మనం ఏం చేాగరూకులమై నువ్వు కావలి వాళ్ళలాగా తయారు కావాలా పత్తిది నువ్వు నిదానించి చూడాలా పత్తిని జాగ్రత్తగా పరిశీలించాలా కాబట్టి దేవుడు ఆ రీతిగా ప్రభు మనల్ని అలాంటి సేవకులు కావాలా ఈ చివరి కాలంలో దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి వాటన్నిటిని పారదోలి ఆ గద్దలను పారదోలి ఆ సావని ఆ ఆ మనుషుల్ని మనం ఏం చేయాలా జీవం తీసుకొని రావాలా వాటి నుంచి మనం విడిపించాలా అని వాక్యం చెప్తుంది అంత భయంకరంగా వాడు కూడా పై నుంచి చూస్తుండే వాడు కూడా గద్ద చూస్తుంది కింద కోడి పిల్లలు ఉన్నాయా ఏముందా ఏం ఎగరేసుకొని కొట్టుకొని పోదమని వాడు కూడా కానీ ఆయన ప్రొటెక్షన్లు ఉన్నంత చెప్పే మహోన్నతిని చాటం ఉన్నంత చెప్పింది నీకు ప్రొటెక్షన్ ఈరోజు సంఘము దేవుని బిడ్డలు సంఘం అంటే చర్చ చిరుగుని మనం మాట్లాడుతున్నాం సేవకులండి సంఘం మనం కూడా సంఘమే నిజంగా చర్చి గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడడం సంఘం అనేది చర్చి కాదు బిల్డింగ్స్ కాదు పలాంటి సంఘం అని కాదు రక్షింపబడ్డ వాళ్ళే సంఘము ఈరోజు వాళ్ళు ఎట్లా ఉన్నారు కాబట్టి ఎందుకు ప్రభు ఈ విషయం మాకు జ్ఞాపకం చేస్తుందంటే మనం ఆ రీతిగా వాళ్ళకి జీవం తీసుకొని రావాలా అనే విషయం మిగిలిన వారిని బలపచ్చము నువ్వు ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో నువ్వు ఎట్లా ఉపదేశం పొందినవో మొదటి నుంచి ఎలాగ నువ్వు విన్నవో చేసుకొని గై మారు మారుమనసు పొందము అంటే మర్చిపోయినట్టు ను ఎలాగ ఉపదేశం పొందినవో ఎలాగా నువ్వు విన్నవో విన్న వాక్యము నువ్వు ను ను నేర్చుకున్న సత్యము నువ్వు విన్న వాక్యము మర్చిపోయినావు ఎప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనం కూడా అంతే కదా ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరిచిండు ఏ రోజన్నా మనము సంఘాలకు వాటిని ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకున్నాం కదా మనకు దేవుడు బయలుపరిచిండు ఒకరి నుంచి ఒకరి ద్వారా అన్ని మనం నేర్చుకున్నా కానీ ఏ రోజన్నా కానీ నీకు బయలుపరిచిన సత్యాన్ని సంఘానికి ఎప్పుడ నువ్వు ప్రకటించినవా ఈ వాక్యం అట్లనే చెప్తుంది ఎందుకంటే అది చాలా సిద్ధమైంది కానీ నువ్వు జాగరూకుడు ఏం చేయాలా దానికి జీవం తీసుకొని రావాలా దేవుని బిడ్డల్లోకి జీవం తీసుకొని రావాలా దేవుని బిడ్డలు ఈరోజు మేము బాగానే ఉన్నాం మంచిగా జీవిస్తున్నాం మాకు అంత బాగుంది అంతా నేను భక్తిగా ఉన్నాను అన్ని కరెక్ట్ నేనే కరెక్ట్ అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ నీ క్రియలు సంపూర్ణంగా ఉన్నాయా నువ్వు సంపూర్ణంగా ఆయనలో ఎదుగుతున్నవా అనేది దేవుడు ఈ విషయం మనకి హెచ్చరిస్తా ఉన్నాడు మారు మనసు పొందమని చెప్పంటే నీకు మనసు మారు అంటే నీ మనసు మారటం మొదట నీ మనసు ఏ రీతిగా ఉందో ప్రభుకు ఆ మనసు అనేది చివరి వరకు అట్లనే ఉండాలా అదే మారు కాబట్టి ఇక్కడ మారు లేదు మారు పోయి మళ్ళీ మారు వచ్చింది అంటే అసలున్న మనసు పోయి ఇంకొక మారు అంటే వేరే మనసు వచ్చింది ఈ లోకపరమైన మనసు ఈ లోకపరమైన వాటి మీద ఆలోచన చేసుకునే మనసు అన్నట్టు ఆచారబద్ధమైన జీవితం మనసు వచ్చింది కాబట్టి ప్రభు చెప్తున్నా అక్కడ నువ్వు జాగరూకుడు రెండోసారి జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు జాగరూకుడు వై ఉండని ఎడల వచ్చేదను ఏ గడిలో నీ నీ మీదికి నీకు తెలియనే తెలియదు అని చెప్తున్నా కాబట్టి నువ్వు ఉండకపోతే నేను ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఏం అప్పుడు జాగ్రత్త లాభం లేదు కదా చూడండి ఇక్కడ మన ఒక విషయం మనం జాగ్రత్తగా మనం అర్థం దేవుని సేవకుని పట్ల దేవుడు ఎంత భారం పెట్టిండు ఎంతగా దేవుని సేవకుడైన వాడు సంఘాన్ని ఏ రీతిగా స్థిరపరచాలా దేవుని బిడలు ఎట్లా బలపరచాలనేది ఇక్కడ చెప్తుంది ఇక్కడ వాక్యంలో ఎంత ఎంతగా దేవుడు విశీదీకరిస్తుంది ఇక్కడ కాబట్టి మనము మనం అంత సేవకులమే కాబట్టి ఎంతో మంది చచ్చిన శవంలాగా పడి ఉన్నారు వడ కొట్టుకొని పోతున్నారు ఎవరు మమ్మల్ని విముక్తి కలిగిస్తారు ఎవరు మాకు బిడలు కల్పిస్తారండి దేవుడు చూడండి వాళ్ళ ఆత్మలు ఎంతగా ఘోషిస్తూనే ఆయన చూస్తున్నాడు పైనుంచి ఈ సంగతులకు చాలిన వాడు ఎవడు ఇటు సంగతులకు చాలిన వాడు చూడండి అయితే తమ వస్త్రములు అపవిత్ర పరచుకొని కొందరు సార్దీసులు నీ ఉన్నారు కొంతమంది ఉన్నారంట ఆ సంఘంలో కొంతమంది ఏమో లోకంలో పడిపోయినారు కొంతమంది ఉన్నారు చూడండి ఎంతగా విశీదీకరిస్తున్నారు కొంతమంది ఉన్నారు సార్దీసులో మీ కొంతమంది ఉన్నారు అపవిత్ర పరచుకంటే అపవిత్రంగా జీవించిన వాళ్ళు పరిశుద్ధంగా జీవించేటోళ్ళు కొంతమంది ఉన్నారు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించేదరు కాబట్టి ఆయనతో సంచరించే వాళ్ళు కొంతమందే ఉంటారు ఒక చిన్న గుంపే కాబట్టి ఆ చిన్న గుంపులో నువ్వు నేను ఉండాల ఈరోజు అలాంటి గుంపులో మనం ఉండాలంటే నీ జీవితాన్ని ఎట్లా త్యాగం చేసుకో మనం ఎట్లా త్యాగం చేసుకోవాలి జయించేవాడు అలాగే నేను తెల్లని వస్త్రం వాడికి జీవ కిరీటం ఇస్తున్నాడు జీవ గ్రంథంలో అతని పేరు ఏ మాత్రం కూడా తుడుపు నా తండ్రి ఎదుటను ఆయన తూట ఎదుటను అతని పేరు ఒప్పుకుందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినును గాక కాబట్టి ప్రతిది మనం వినాలా ప్రతి సంఘానికి ఈ స్వరం మనము వినిపింపజేయాలా అనే విషయము ప్రభు మనకు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఈ సమాప్తి చివరికి వచ్చేసినా మనం చివరి అంచుకొచ్చేసినా మనం కాబట్టి ఎంత భయంకరంగా ఉందంటే చూడండి దేవుడు నీకు ఎంతగానో అధికారం మనకి ఇచ్చింది కదా కానీ ఏ రోజు కూడా మనం దాన్ని వాడలేని స్థితిలో ఉన్నాం ఎంత భయంకరమైన కాలం అంటే చూడండి మనుషులు ఎంత భయంకరంగా దుష్ట శక్తులు పీడిస్తున్నాయి అపవిత్రలో పాపములు పడేస్తున్నాయి వాళ్ళు వాటి గుంజుకొని కాబట్టి దేవుడు ఆ చచ్చిన శవంలా ఉన్న వాళ్ళని ఏ రీతిగా నువ్వు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు దేవుడు నిన్ను ఆ రీతిగా చెప్తున్నానప్పుడు చూడండి ఒక వాక్యం చూడండి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తూ కనిపెట్టుచున్నది దేవుని కుమారుల ప్రక్షత సన్ ఆఫ్ మ్యాన్ అంటే దేవుని కుమారుల గురించి ఆయన ప్రక్షత గురించి ఈ సృష్టి మిగుల తేరు చూస్తుందంట ఆశ ఆశపడుతుందంట నగా సృష్టి అన్నప్పుడు మనుషులు ఈ సృష్టి అన్నప్పుడు మనుషులు నాశనమ్మకం లోనైన దాసములలో విడిపింపబడి కాబట్టి ఇది దాస్యములు పడిపోయింది మొదట దేవుడు స్వాతంత్రం ఎంతగా స్వేచ్ఛ ఇచ్చిండు మళ్ళా బానిసంలోకి వెళ్ళిపోయింది మొదటి క్రియలు లేవు తిరిగి మళ్ళా బానిసంలోకి వెళ్ళిపోయింది మళ్ళా పాపంలోకి వెళ్ళిపోయింది దాసములు విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదను నిరీక్షణ గలదై కాబట్టి దేవును దేవుని పిల్లలు పొందబో ఆ మహిమ గల స్వాతంత్రం పొందాలని మళ్ళా నిరీక్షణ పడుతుందంట నిరీక్షిస్తుందంట ఎవరు మమ్మల్ని విడిపిస్తారు ఎవరు మమ్మల్ని విడిపిస్తారుంటే ఇది ఎక్కడుంది బాణిసత్వంలో ఉందంటే దుష్టిని ఆద్యంలో ఉంది దేవుడు అవాదం మొదట పాపం చేసినప్పుడు అధికారం పోగొట్టుకుంటే ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చి తన ప్రాణానికి క్రయదనంగా పెట్టి అధికారం పొంది దేవుడు మనకిచ్చిండు కానీ ఇచ్చిన అధికారం మళ్ళా ఎన్నిస్తారు అవాదంలాగా ఆజ్ఞాతిక్రమించి అధికారం పోగొట్టుకుంటే మరి వాళ్ళకి ఎవరు తీసుకొని మళ్ళా ఎవరు నడిపించాలంటే మళ్ళీ రావాలన్నా మళ్ళీ వచ్చిన రక్తం దాచాలన్నా ఈరోజు అట్లా ఉంది ఆ రీతిగా మళ్ళా వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతే దేవుని పిల్లలు అన్నప్పుడు చూడండి దేవుని కుమారులు పరిపేషాలు అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఆ రీతి ఈ సృష్టి అవి ఉన్న బాణిసత్వం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి మహిమ స్వాతంత్రం పొందాల స్వాతంత్రం మహిమ స్వాతంత్రం పొందాలని నిరీక్షంగా అది ఏడుస్తూ తేరి చూస్తూ ఉందంట స్వేచ్ఛగా కాక దాని లోపచ్చిన వాని మూలంగా వ్యర్థపరచబడిను అంటే స్వేచ్ఛగా లేదు ఎవడు స్వేచ్ఛ ఇచ్చిన మనకి లోకంలో నువ్వేమన్నా చేసుకో కానీ ఒకానొక దినం నువ్వు లెక్కటి చెప్పాల్సింది ఆ స్వేచ్ఛ అనేది ఆ స్వాతంత్రం అనేది ఎందుకు వరకు నువ్వు స్వాతంత్రం దేవుడు ఇచ్చిండు అనేది ఫ్రీడమ్ ఇచ్చిండు దేవుడు కానీ మనకి లోకంలో ఫ్రీడమ్ ఇచ్చిండు కానీ నీకు తెలవాల ప్రతిదానికి నువ్వు చెప్పాల్సిందే అది వ్యర్థపరచబడింది అంటే దృష్టిని ఆర్థంలో అది పడిపోయిందని విషయం చెప్తుంది కాబట్టి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు పడుతుందని ఎరుగుదుము అది ప్రసవ పడుతుంది ఎవరు మమ్మల్ని విడిపిస్తారా ఎవడి మమ్మల్ని వినిపిస్తారా అని లు మనకు అవసరం విడిపించే వాళ్ళు కావాలా అలాంటి బానిసత్తలు ఉన్న వాళ్ళని విడిపించే వాళ్ళు కావాలా ఎంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు లోకంలో కాబట్టి గంభీరంగా వాక్యం చెప్పేట ఉన్నారు గంభీరంగా ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు గంభీరంగా చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా దాన్ని పాటించలేని స్థితిలో ఉన్నారు యాజకులు సంగీతం చూడండి కాబట్టి ఈ ప్రయాసంలో నువ్వు పోతున్నప్పుడు ప్రతి దశలో నీకు భయం కలుగుతూ ఉంటుంది ఎంత భయం కలుగుతూ ఉంటుందంటే చూడండి ఇక్కడ వాక్యం చూడండి మనం ఏ రీతిగా అలాంటి చే అలాంటి త్యాగం చేసుకోవాలంటే అలాంటి వాళ్ళను విడిపించాలంటే మన జీవితం ఎట్లుండాలా అనే విషయము ప్రభు మనకు అవి చూడండి మనం ఏ రీతిగా ఉండాలన్నప్పుడు ప్రతి దినం మనం ప్రభులో చనిపోవాలా దిన దినము మేము చనిపోతున్నాము ఏలో పెతున్నామని మనం పాట పాడుతూ ఉంటాం కదా పొరంగర్ రాసిన మొదటి పత్రిక పదిహేనా అధ్యాయం ముప్పై వచ్చినంలో పౌలు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు మరియు మేము గడే గడికు ప్రాణ భయంతో భయపడనేలా గడియ గడికి మనం ఎందుకు భయపడాలా అయ్యో ఏమైపోతుందో ఏమైపోతుందో ఎందుకు మనం భయపడాలా ఈ భయం ఉండందా లేదా క్రీస్తులకు ఖచ్చితంగా భయం ఉంది ఏమైపోతుందాన్ని ముప్పై చూడండి సహోదరులారా మన ప్రభు అయిన యేసు గుచ్చి నాకు కలిగి ఉన్న తోడు నేను దినదినమో చనిపోవచ్చు అని చెప్పుదును ఆయన చెప్తున్నాడు మని చెప్పగలం అట్లా దినదినము చనిపోవటం అంటే ఏంది నువ్వు దినదినము చనిపోవాలంటే ప్రతి దశలో నువ్వు చనిపోవాలా నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీన నుంచి నువ్వు చనిపోవాలా చూడండి మనుష్య రీతిగా నేను మృగములతో పోరాడిన నాకు ఏం లాభం మనుషులాగా నేను మనిషి రీతిగా ఉన్నప్పుడు మనుషులు ఏ రీతిగా ఉంటారనే విషయం చెప్తుంది అక్కడ మనుషులు నేను ఏపీలో మృగములతో పోరాడిన నాకు ఏం లాభం మృతులు లేపబడిన ఎడల రేపు చచ్చిపోదు రేపు తినుగు తాగుదు అని చెప్పుకుంటారు కదా కాబట్టి అలాంటి వాటితో ఏమి లాభం రేపు చనిపోదుము కనుక తిండుము తాగుదు ఈ లోకపు విధానం అన్నట్టు ఈ రోజు క్రైస్తవ దేవుని బిడ్డలు అట్లనే ఉన్నారు చూడండి అట్లా కనిపిస్తూ ఉన్నారు కదా కాబట్టి ఎందుకు ప్రభు ఈ విషయం మనం చెప్తున్నప్పుడు చూడండి ఒక విషయం నాకు ఎప్పుడు జ్ఞాపంటుంది ఒక దశలో చూడండి ఒకసారి లూకాస్తు వార్త ఈ ఉపమానం మన ఎన్నోసార్లు మనము ధ్యానించిన వాక్యమే కానీ ఇందులో కొన్ని విషయాలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అది ఈ రోజు మనము మన జీవితానికి మన సేవా జీవితంలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఏ రీతిగా అది సహాయపడుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలా ఇరవై ఐదో చూసినప్పుడు ఒక విషయం ఇక్కడ చెప్తుంది అక్కడ లూకాస్తు వార్త పాదవ అర్థం ఇరవై ఐదో ఇదిగో ఒకప్పుడు ధర్మ దే ఉపదేశకుడు ఒకడు లేచి బోధం కూడా ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదన్నట్టు ఒకప్పుడు ధర్మ ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు అనమాట ఉపదేశించేవాడు ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు అంటే ధర్మశాస్త్రం ఏం రాయబడి దేవుడు మనుషులకు ఏం ఆజ్ఞాపించిందో అవి బోధించేవాడు అనటంటే ఒక విధంగా చెప్పాలంటే సేవకుడు అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే సేవకుడు ఇక్కడ మాస్టర్ అని ఉంది ఇక్కడ మాస్టర్ అంటే మాస్టర్ అంటే చదువు చెప్పేటోడు మాస్టర్ అంటే ఒక పేద ఒక పది మంది స్టూడెంట్స్ ఉందంటారు వాళ్ళకి చిన్న చెప్పేది ఎవరు ఉపాధ్యాయుడు లేక మాస్టర్ అంటారు టీచర్ అన్నట్టు అంటే బైబిల్ టీచర్ అంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు బైబుల్ టీచర్ అంటే బైబిల్ బోధించేవాడు అయితే ఈయన చెప్తున్నాడు బోధకుడ నిత్య నాకు వారసుడౌటకు నేను చేయాలా అని ఆయన్ని శోధించు అడిగను కాబట్టి ఆయన అడిగే విధానం వెళ్ళిందంటే శోధిస్తూ అడుగుతుందంట కదా దేవుణ్ణి శోధించడం అంటే చాలా భయంకరంగా కదా ఆయన చోదిస్తూ అడుగుతూ ఉన్నాడు మనల్ని కూడా మనకు కూడా అనుభవాలు ఎదురవుతూ ఉంటుంది కదా ఒక్కొరు మనల్ని చోధిస్తూ ఉంటారు కదా ఎట్లా అడుగుతారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఒక విధానం తెలుసు వాళ్ళు అర్థం చేసుకున్న ఒక స్థితి ఉంటది ఇప్పుడు నేను అనుకో నేను ఒక విషయం మనం అర్థం చేసుకున్నాను అనుకో అర్థం చేసుకుని ఎట్లనే ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎదుటి వాడు ఏం చెప్తాడో చూద్దామని ఏం చేస్తారంటే వాళ్ళు నీకు ఏ రీతికి అర్థమవుతుందని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తారు అంటే నేను అర్థం చేసుకుంది కరెక్ట్ అంటే ఒక విధానంలో ఒక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు కదా అంటే నీకు అర్థమైంది కరెక్టా అంటే వేరే వాళ్ళకి కరెక్ట్ కాదు అప్పుడు ఏం చేయాలా అతను పరిశీలించాలా కానీ ఈరోజు అట్లా లేదు అంటే ఈ ధర్మశాస్త్ర ఒక దేశకుడు అట్టనే ఇక్కడ చోధిస్తుండ అడుగుతున్నాడు అంటే ఆయనకు అంతా తెలుస్తుంది నాకు నీకు ఏం తెలియదు అన్నట్టుగా చెప్తున్నా ఏం చెప్తాడు శుద్ధం ఆయన తెలుసు నీ దేవుడైన యహో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించాలా సేవించాలని అన్ని తెలుసు ఆయనకి కానీ అని ఈయన ఏం చెప్తాడు శోధామని దేవుడిని టెస్ట్ చేస్తున్నాడు అక్కడ శోధిస్తూ అడుగుతున్నాడు ఈ రోజు సేవకులు కూడా అట్లనే ఉన్నారు కానీ అందుకే మనం ఎవరికి జవాబు ఇవ్వం నీకు ఏం అర్థమవుతుంది ఫస్ట్ అని అడుగుతాం కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి అందుకన ధర్మశాస్త్రం మీద ఏం రాయబడి అంటే ఆయన ఆయన చెప్పే జవాబు చూడండి ఆయన శోధిస్తూ అడుగుతున్నా కానీ ఆయన ఏం చెప్తున్నా ప్రేమతో చెప్తున్నాడు ధర్మశాస్త్రం మీద ఏం రాయబడి అన్నప్పుడు ఆయన అంటాడు నువ్వేం చదువుతున్నావు ఫస్ట్ ఏం రాయబడింది నీవేం చదువుతున్నానప్పుడు ఆయన అంటాడు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ తోను పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింప వల్లనియో నిన్ను నీ పొరుగు వాళ్ళు రాయబడి ఉన్నదని చెప్పాను అని చెప్తుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు అందుకు నీవు సరిగైన ఉత్తర్యం ఇచ్చి అలాగు చేయము అప్పుడు నువ్వు జీవించదు అతనితో చెప్పాను కాబట్టి ఇక్కడ మీది అట్లా మనం కొంచెం సేపు మనం ఆగుదాం ఇక్కడ ఇరవై ఏడు వచ్చినము ఇక్కడ ఏసు ప్రభు చెప్తాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలా మొట్టమొదటిది తర్వాత నిన్ను నీ పొరుగునే ప్రేమించాలి అది రెండు ఆజ్ఞ మొదటిది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నిజంగా మనం పూర్ణ మనసు హృదయంతో ఏసుప్రభుని ప్రేమిస్తున్నామా నీ పూర్ణ తో ఆయన ప్రేమిస్తున్నవా కష్టమే కొంచెం చెప్పాలంటే నీ పూర్ణ మనసుతో అంటే పూర్ణ పూర్ణ అని ఎందుకు చెప్తున్నక్కడ పూర్ణమైనది సంపూర్ణమైన దానికి సాదృశ్యం చెప్తంటే నువ్వు సంపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు సంపూర్ణమైన హృదయంతో దేవుని ఆరాధిస్తున్నవా సంపూర్ణమైన శక్తితో దేవుని ఆరాధిస్తున్నవా సంపూర్ణమైన వివేకంతో దేవుని ప్రేమిస్తున్నావా అనేది చెప్తున్నక్కడ అంటే ఒకసారి మనము అటు జంప్ అయిపోతూ ఉంటాం కదా కాబట్టి అంటే ఈ రోజు ఎందుకు దేవుడు చెప్తాడు ఎందుకంటే ఆ రీతిగా అది ప్రేమించలేదు కాబట్టి అది డెడ్లాగ్ డైలాగ్ అయిపోయింది ఎందుకంటే జీవం లేదు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటుందే కానీ ఏ రోజు కూడా సంపూర్ణంగా దేవుని ప్రేమించింది కాదన్నట్టు ఆయన బయట ఉన్నాడు లవదిక సంఘానికి వచ్చే సంఘం బయట ఉన్నాడు ఏపీసీ వచ్చే వరకు ఆ ఏడు నక్షత్రములు ఏడు దీపస్తంభములు ఆ దీపస్తంభములు మధ్యలో ఉన్నాడు మనుషు కుమారుడు యశ్వరభున్నాడు ఆయన అక్కడున్నాడు మొట్టమొదట ఏపీసీ సంఘము ప్రధానంగా నువ్వు లాస్ట్ కు లవ్ దైకే సంఘానికి వచ్చేసి సంఘం బయట తరలో దొరుకుతానంటే ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తు అన్నప్పుడు ఎట్లా ప్రేమించాల దేవుడిని అన్నప్పుడు అది బహు విశదీకరింపబడిన విషయం ఎట్లా ప్రేమించాలంటే కింద చెప్తున్నక్కడ అట్లా మనం ప్రేమిస్తునుమా అనేది మనం పరిశీలించుకోవాలా ఒకవేళ మనం అట్లా ఉన్నామా అయితే అందుకు నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చింది కదా అప్పుడు నువ్వు జీవిస్తా అంటే ఇవన్నీ అట్ల దేవుని ప్రేమిస్తేనే వాడు జీవించగలడు లేకుంటే చచ్చని వాడే అని అర్థం ఒకవేళ మనం అట్ల ప్రేమిస్తే నీ పూర్ణ మనసుతో నీ మనసు సంపూర్ణంగా ప్రభులు ప్రేమిస్తున్నావా ఎలాంటి డివిడేషన్ లేకుండా ఒకసారి మనం పరిశీలించుకుంటే మన హృదయాలను మనం వెతుక్కోవాలా మన హృదయంలో మనం పరిశీలించుకోవాలా ఆ రీతిగా ప్రతి ఒక్కరూ మరి ఎందుకంటే ఆ రీతిగా నువ్వు ప్రేమించలేకపోతే దేవుణ్ణి నువ్వు పొరుగు ప్రేమించలేవు నువ్వు దేవుణ్ణే సంపూర్ణంగా ప్రేమించకపోతే నువ్వు పెరుగు ఏం ప్రేమిస్తావు చెప్పు అక్కడ చెప్తున్న వాక్యం అప్పుడే నువ్వు జీవిస్తావని చెప్తున్నా అక్కడ కాబట్టి సంపూర్ణంగా దేవుని ప్రేమలో లేదు కాబట్టి ఆ సాధి అది చచ్చిపోయిన నువ్వు జాగరూకుడు ఆ సంఘ దూతకు కూడా అవకాశం ఇస్తుండవు కొంతమంది నువ్వు రక్షించుకో కొంతమంది నువ్వు కాపాడుకో కొంతమంది ఉన్నారని సాగులైన దాన్ని నువ్వు బతికింపజే జీవం ఇవ్వు అని చెప్తుంటే ఎవరిస్తారు జీవం జీవం ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అయితే అతడు తాను నీతి మంతుడైనట్టు కాబట్టి నేను నీతి అన్ని పాటిస్తానని చెప్పుకుంటాం చెప్తున్నాడు అక్కడ అన్ని పాటిస్తాను ప్రన్ని పర్ఫెక్ట్గా ఉన్న నేను చెప్తా ఉంటాను కదా కాబట్టి ఈ వ్యక్తి కూడా నేను నీతి మంత్రుణ్ణి అన్న కనపరుచుకోవాలని అంతకుముందు ముందు చెప్తున్నాడు అన్నట్టు కాబట్టి ఇది అహంతో కూడింది నా దృష్టిలో నా దృష్టిలో ఏముంది ఈ వాకింగ్ అట్టనే చెప్తుంది ఇది అహంతో గుడింది అన్నట్టు ఆయన ఫస్ట్ శోధించింది ఆయన తర్వాత ఆయన ఏమంటున్నాడు నీతి మంత్రులుగా కనబరుచుకొని దేవుడు తెలియదు ఆయన నీతి సాక్ష్యం ఇవ్వాలా దేవుడు హృదయ అంతరం కదా కాబట్టి నీతి మంత్రుని కనపరుచుకొని కోరి అతడు అవును కానీ అంటున్నాడు అక్కడ అవునులే అను నా పొరుగువాడెవడని ఏ అడుగుతున్నాడు అక్కడ అంటే ఇంతకాలం నువ్వు ధర్మశాస్త్రం ధ్యానించినవు అన్ని చెప్తున్నావు కానీ బైబుల్ టీచర్ అయినో కానీ నీ పొరుగువాడు ఎవరో తెలియదా ఈరోజు క్రైస్తవులు పొరుగువాడు ఎవరో తెలియదు పొరుగువాడిని ప్రేమిస్తే కదా తెలుస్తుంది పొరుగువాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు అయిన లోపల ఉన్నాడు బంధువులు లోపల ఉన్నారు పొరుగువాడు బయట నువ్వు తెలుస్తుంది పొరుగువాడు ఎవరు నువ్వు లోపల ఉంటే పొరుగువాడు ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు చుట్టాలు ఉంటారు కదా కొంతమంది చుట్టాలు ఉండనుకో నువ్వు నీ నీ ఇంట్లో నువ్వు ఉండి మీ పిల్లలకి పలానా వాళ్ళు మనవాళ్ళు పలాన చుట్టాలు మనవాళ్ళు మన బంధువులు మన రిలేషన్స్ అన్ని నువ్వు చెప్తే వాడు అక్కడ బయటికి పోతే వాడు మా బంధువులు మా అని చెప్పి వాడు తెలుసుకుంటాడు చెప్పకుండా వాడికి ఏం చెప్పకూడంటే ఎట్ట తెలుస్తుంది వాడికి నీ రిలేషన్ ఎవరో నీ బంధువులు ఈ రోజు సంఘము ప్రేమించే వాడిని ప్రేమిస్తుంది కానీ పొరుగు వాడిని ప్రేమిస్తలేదు అట్లా అనేసి కూడా సంపూర్ణంగా ప్రేమిస్తలేదు దేవుని సంపూర్ణంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు పొరుగుని ప్రేమించినట్టే ఈ వాక్యం చెప్తుంది అది ఇతరులు అప్పుడు ఇప్పుడు కూడా మనం అట్లా అర్థం చేసుకోవాలి నువ్వు ప్రేమించకపోతే నీ పొరుగువారి ప్రేమ ఎట్టు వస్తుంది ఎందుకంటే దేవుని ప్రేమిస్తే ప్రేమ నీళ్ళు సంపూర్ణమైనప్పుడు ఆ సంపూర్ణమైన ప్రేమ ఇతరులకు నువ్వు చూపించగలం ఆయన ఆయన ప్రేమ ఆయన ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ మనల్ని ప్రేమించింది కాబట్టి మనం రక్షింపబడ్డ దేవుడు మనమే ప్రేమ చూపించు దేవుని ప్రేమ దేవుడు ఎంతగానో ప్రేమించిన లోకానంద వాక్యం కాబట్టి ఆ ప్రేమ ఎంతో అంతే అదనికి వెలకట్టలేంది అలాంటి ప్రేమ నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు పొరుగువాడు పట్ల ప్రేమ చూపిస్తున్నావా అనేది మనం ఇక్కడ చేసుకున్నప్పుడు అప్పుడు ఏసు ప్రభు ఈ ఉపమానం చెప్తుండడు ఇది ఎప్పుడు నేను అర్థం చేసుకోలే ఏదో ఉపమానం చెప్పిం ఏసు అనుకున్నా కానీ ఇది పొరుగువాడు సంబంధించిన ప్రే దేవుని ప్రేమించేవాడు ఎట్లా ఉండాలనేది అందుకోసం నేను చూసినప్పుడు నాకప్పుడు బాగా అర్థమైంది అంటే పొరుగువాడిని నిన్ను వలన నువ్వు పొరుగును ప్రేమించమంటే ఇట్లా ప్రేమించాలనా అనేది అప్పుడు నాకు అర్థమైంది వాక్యం అంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో పూర్ణ శక్తి పూర్ణ బలంతో నువ్వు ప్రేమిస్తానని చెప్పుకున్నాం కానీ నిన్ను వలన నువ్వు తర్వాత అంటే ఈ రీతిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే ఎందుకంటే దేవుడు ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి మనుషులు ఏ రీతిగా మనల్ని ప్రేమించిండో ఆ రీతిగా నువ్వు కూడా ప్రేమించాలా అప్పుడే నువ్వు దేవుని ప్రేమించినట్టు అందుకు ఏసులో ఒక ఉపమాని చెప్పాను ఈ ఉపమాను మీకు అందరూ తెలుసు కాబట్టి ఇక్కడ ఒక యాజకుడు కనిపిస్తున్నాడు ఒక లేవిడు కనిపిస్తున్నాడు వాళ్ళు యాజకుడు లేవి వాళ్ళంతా కూడా దేవుని సేవకులే కానీ వాళ్ళు కొడపానంతో వాడు ఏం చేస్తున్నక్కడ ఎరుకోపట్నం లోకి పోతుండడు వాడు ఎరుశలేము విచ్చిపెట్టేసి ఎరుకోపట్నం పోతుడు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు ఎరుశలేము అంటే సమాధానం దేవుడి సమాధానం పట్టణం అంటే దేవుని విచ్చిపెట్టేసి దిగి ఎరుకో పట్నానికి అంటే రివర్స్ వాపస్ వెళ్ళిపోతున్నారు ఈ రోజు క్రైస్తవ సంఘుడు అంతే దేవుని విడిచిపెట్టేసి శితమని ఈ లోకాన్ని ఆశ్రయించింది కాబట్టి అది చచ్చిపోయిన శవంలాగా ఉంది గద్దలు పీనుగో గద్దలు పోగైపోయినాయి కాబట్టి అవి కొంచెలాడుతున్న ఈ పైన ఎప్పుడొచ్చి వాటిని కొడుచుకొని తినమని చూస్తూ ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి సత్యం అర్థం చేసుకోవాలా పర వాడు కొట్టుకున్నాడు ఎరుకో పట్నం శపితమైంది శపితమైన దానికి పోతుంటే వాడు ఎక్కడ పోతూ వస్తున్నాడు ఎరిశీలం నుంచి అంటే క్రైస్తవుడే కాదా ఇడు దేవుని బిడ్డనే క్రైస్తవుడే ఒక క్రైస్తవుడు ఎరిశీలం విడిచిపెట్టేసి దేవుని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నా అక్కడ ఎరుకో పట్టణానికి పోతున్నాడు పట్టం పోతున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ దొంగల చేతులు చిక్కబడి వాటి బట్టలు దోసుకున్నాడు కొర ప్రాణంతో కొట్టుకొని ముట్లాడుతున్నాడు సార్థి సంఘం అట్లనే ఉంది చచ్చిపోయిన స్థితిలో ఉంది డెడ్ డై చనిపోయిన స్థితిలో ఉంది అక్కడ చనిపోయిన వాక్యం ఇక్కడేమో కొర ప్రాణంతో కొట్టుకుంటుంది అంటే కొంచెం ఎప్పుడు చనిపోతారు అంటే చనిపోయే స్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు దానికి జీవం అవసరం నూనె ద్రాక్షరాసం దానికి అవసరం కాబట్టి ఆ నూనె ద్రాక్షరాసం ఎవరు ఇవ్వాల యాజకుడేమో చూసి వెళ్ళిపోతున్నాడు లేవిడేమో చూసి వెళ్ళిపోతున్నాడు పక్కకు వెళ్ళిపోతున్నాడు కానీ ఇక్కడ మీరు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా ఈ యూదులు సమరీలతో సాంగత్యం చేయరు ఈ వాక్యాన్ని ముగిస్తే ఒక యోధులు సమరయంతో సాంగత్యం చేయరు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ పొరుగువాడిని దేవుని ప్రేమించేవాడేమో అక్కడ పొరుగువాడు అయిపోయిండు పొరుగు వాడామో దేవుని రోల్ రివర్స్ అయిపోయింది ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంటది కదా యాక్చువల్లీ పొరుగువాడు అంటే ప్రభు నమ్మని వాడు అంటే అన్నిడు పొరుగువాడు వాడికి నువ్వు ప్రేమ చూపించాలో ప్రేమించాలో వాక్యం చెప్తుంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ప్రేమించవాల్సిన వాడు పొరుగువాడు ప్రేమించలేని వాడు ఏమైపోయిండు టోల్ రివర్స్ అయిపోయిందా లేదు ఇక్కడ కాబట్టి ఇద్దరు చూసి వెళ్ళిపోతారు ఈరోజు సంఘాలు అట్లున్నాయి నేను చూసినాను నా కళ్ళతో ఎంత భయంకరమైన స్థితిలో మాకు ఎందుకులన్నీ వాళ్ళు అరే వాళ్ళు చూస్తే నీకు జాలి చూడండి దేవుని ప్రేమిస్తాను చెప్పుకున్నా కానీ అలాంటి కనికరం జాలి వాళ్ళు చూస్తే పక్కకు వెళ్ళిపోయిందా కానీ ఈ సమరీడు ఏం చేస్తుంది అక్కడ సమరయుడు ఏం చేస్తుంది ఆ చోటుకు వచ్చిండు ప్రయాణం ఆ వచ్చి అతను పడిన చోటుకి వచ్చిండు ఆయన ఎక్కడ పడిపోయినా అక్కడ వచ్చిండు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇతను ఏ స్థితిలో పడిపోయినాడు అక్కడికి నువ్వు పోవాలా అతను పడిన స్థలానికి నువ్వు పోవాలా ఏ స్థితిలో పడిపోయినా నువ్వు పోవాలా వచ్చి ఏం చేయాలా అతను చూడాలా నువ్వు నువ్వు చూడ పడిపోయిన మీద తీర్పు తీర్చొద్దు నువ్వు ఈరోజు తీర్పు తీరుస్తారు సేవకులు వాడు ఏ స్థితిలో పడిపోయిండో అది తెలియకుండా వాడికి ఆ టైంకి ఏం కాదు కోరపాణంతో దాహం దాహం అని దక్కవుతుంటే వాళ్ళకి దాహం వేయకుండా నీకు అట్లా వచ్చింది నీకు ఇట్లా వచ్చిందని చెప్తుందా లేదా శివుకులు అంటున్నారు మా మా సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు పోయినాం కదా ఖచ్చితంగా నీకు నీకు ఇది జరగాల్సింది నేను విన్నా నా చెవులతో అట్లా చెప్తాడు అన్నట్టు ఎప్పుడు అట్లా ఉంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమించలేదు ఎవరన్నా కావచ్చు నువ్వు ప్రేమించలేదు సంపూర్ణంగా దేవుడి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులనే ఉండిపోయింది ఆ రీతిగా తీర్పు తీర్చుకోవాళ్ళు ఇతను ఏం చేసిండు అతను చూసిండు అతని మీద జాలి పడి నీకు జాలి కలగాల మనుషుల మీద ఈరోజు జాలి ఎత్త కదా చెప్పండి నువ్వు దేవుని ప్రేమించి ఆయన ప్రేమను పొందుకుంటే నీకు జాలి దయ కరుణ ఉంటుంది అవే ఆయన ఆయన ప్రేమను పొందుకోపోతే ప్రేమను పొందుకోకుండా నువ్వు ఎంత వాక్యం చెప్తే ఏముంది ఎంత స్థితిలో ఎంత అలిస గీపెట్టుకున్నా ఏముంది ప్రేమ లేకపోతే ప్రేమ లేదు వాళ్ళకి అతను చూసిండు అతని మీద జాలి పడిండు నువ్వు జాలి పడాలా జాలి గల మనసుని ధరించుకోమని వాక్యం ఉందా లేదా నీకు జాలి కలగాల నీకు జాలి కలుగుతలేదు ఈరోజు సంఘంలో సేవకులకు జాలి కలుగుతలే ద్వేషం కలుగుతుంది ఇరిటేషన్ వస్తుంది అట్లా ఉన్న వాళ్ళు ఆ స్థితిలో ఉంటే మనమే ఆ స్థితిలో ఉంటే తాగునే వాళ్ళ వాళ్ళు మనమేం చెప్పండి కాబట్టి వాక్యం చెప్తుంది ఆ ఆయన ఏం చేసిండు జాలి పడి దగ్గరకు పోయిందంట చూడండి మూడు విషయాలు ఇక్కడ చూస్తున్నాం మనం చూడటం ఒకటి జాలి పడటం ఒకటి దగ్గరకు పోవటం ఒకటి ఈ మూడు మనం అర్థం చేసుకోవాలా ఈ మూడు పాయింట్స్ నీ సేవ లేకుండా ఎదురైనప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు చూడాలా నీ కన్నులతో చూస్తున్నావు ఈ లోకంలో అన్ని నువ్వు చూస్తాను సాయంత్రం వరకు నువ్వు ఉద్యోగ స్థలంలో పోతున్నావు నీళ్ళు ఈ లోకంలో పరిస్థితి కాబట్టి ఏ స్థితిలో చూస్తున్నావు ఎంతో కొంతమంది అంత భయంకరంగా ఉన్నారు కానీ వాళ్ళని చూస్తే నీకు జాలి కలుగుతా ఉంటది ఒకరిని చూస్తే నీకు కోపం కలుగుతా ఉంటుంది ఈ రీతిగా మనిషి గుణగానం పోతా ఉంటుంది కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది నువ్వు చూసినప్పుడు నీకు జాలి పడాలా కాబట్టి ప్రవ్వా ఇతను ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రవ్వా ఈయన పాపంలో క్షమించి ప్రవ్వ అని నువ్వు వాడి దగ్గరికి పోలేకపోయినా కానీ వాడిని చూసినప్పుడు వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అక్కడే ప్రార్థించగలవు చూడండి తర్వాత దగ్గర నీకు అవకాశం దగ్గర పోవాలా నీకు సువార్త చెప్పి నీకు ఆ ప్రేరేపణ దేవుడు నువ్వు ఎమిటో వెళ్ళిపోవాలా బండి పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలా పోయి సువార్త చెప్పాలి వాడికి చూడండి ఇతను ఏం చేస్తున్నాడు దగ్గర పోయిండు తర్వాత నూనె ద్రాక్షరాసం పోస్తాను మీకు తెలుసు నూనె ద్రాక్షరాసం చేయడానికి పోసి తన గాయములను కట్టిండు తన వాహనాన్ని ఎక్కించుకున్నాడు ఒక పూట ఇంటి వద్దకు తీసుకుపోయి పరామర్శించింది ఆయన అంటే ఏంటంటే నీకు ఏందయ్యా నువ్వు నుంచి వచ్చావు ఏ ప్రయాణం ఏ ఊరించి వచ్చాను ఇవన్నీ అడిగిండు ఇట్లా అడగాల మన యోగక్షేమాలు అందుకే మన సువార్త చెప్పేటప్పుడు ఫస్ట్ పరిచయం చేసేట్టు అడుగుతూ ఉంటాం మీరు ఎక్కడున్నారో అట్లా అట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటా మెల్లమెల్లగా శుభవార్తలో తీసుకెళ్ళి ఏసు ప్రభు గురించి చెప్తాం వాళ్ళకి అదొక సీక్రెట్ అన్నట్టు కాబట్టి ఇతను డబ్బు ఖర్చు పెట్టిండు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇందాక పౌలు చెప్తున్నాను కదా నేను దినదినము ఏసు ప్రభుల నిన్న చనిపోతున్నానని చెప్పన్నాడు చనిపోవటం అంటే ఏంటంటే నీ నీ జీవితాన్ని త్యాగం చేసుకోవటం ప్రతి విషయంలో త్యాగం చేసుకోవటం కాబట్టి నాకు అర్థమైంది నీకు ఈ వాక్యం ధ్యానిస్తుంటే నేను నేను ప్రార్థించిన ప్రభువా ఈ వాక్యం ప్రకారంగా నాకు కొన్ని బలహీతలు ఉన్నాయి కాబట్టి ఈ బలహీత నుంచి నేను ఎందుకంటే ఇది వాక్యం నాకు నువ్వు చూపించినావు ఈ వాక్యం నాకు తగిలింది ఈ రోజు కాబట్టి దాన్ని నేను విడిచిపెట్టిన ప్రభు ఇది నేను నేను పాటించాలా ప్రభ సహాయపడే ఎందుకంటే ఒక దశలో ఆయన చూపిస్తూ ఉంటాడు మనం పాటించాలా ఒక దశలో నువ్వు పాటించకపోయినా కూడా చూపిస్తా ఉంటాడు అప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి నువ్వు నీ మనసు మార్చుకొని మళ్ళీ వాక్యం వైపు రావాలా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలా బు చెప్తుంది ఇక్కడ కాబట్టి అని రాక బహు సమీపం ఉంది కాబట్టి మన సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా కొన్ని వాక్యాలు నేను చూసి నేను ఈ వాక్యాన్ని అదే కొరిందలు రాసిన పత్రికలో నువ్వు చనిపోవటం ఏంది అనే విషయము మన ఇక్కడ పౌలకు విశదీకరిస్తుంది రెండో కొరిందలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవచనంలో చూడండి మొదటి రెండో కొరింది లక్షణ పత్రిక ఆరో దేని చవితను నేను విశదీకరించి నేను చూడండి ఆరో వచ్చిన మొదటి రెండో కొరింది ఆరులో ఆరు పవిత్రతతోనూ జ్ఞానంతోను దీర్ఘ శాంతముతోనూ దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ ఇవన్నీ ఆ సమరంలో కనిపిస్తున్నాయి కాబట్టి జ్ఞానముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోను కాబట్టి పరిశుద్ధంగా జ్ఞానం కలిగి నడుచుకోవాలా నీకు దీర్ఘ శాంతం ఉండాలా తర్వాత నీకు దయ ఉండాలా దాంతో పాటు పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ నిజంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేక నీలో ఉంటే నీకు నిష్కపటమైన ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రేమ స్వరిపి కాబట్టి అందుకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించడు దేవుని ఆత్మ లేకపోతే ఈ మనుషులు ప్రేమించలేవు ఏదో మామూలు ఆచారబద్ధంగా ప్రేమిస్తూ ఉంటాం కానీ నిష్కపటమైన ప్రేమ అంటే ఏసు ప్రభు ప్రేమ తప్ప ఈ లోకం లేదు ప్రేమలు ఈ లోకంలో అది లోకపరమైన ప్రేమ కాదు స్వార్థపరమైన ప్రేమ కాదు నిష్కపటమైన ప్రేమ అంటే దాంట్లో ఎలాంటి మచ్చలేదు అలాంటి ప్రేమ వలన ప్రేమతోనూ సత్యవాక్యం చెప్పుట వలన దేవుని బలమును వలనను కుడియడం వలన నీతి అని ఆయుధములు కలిగి ఘనతా ఘన ఘనతా ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచాలితమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొని చున్నాం ఇది చనిపోవటం అంటే నువ్వు ఎన్ని స్థితుల్లో నువ్వేం చేయాలా నువ్వు చనిపోవాలా పౌరులు చెప్తున్న తన అనుభవం చెప్తున్నక్కడ మేము మోసగాళ్ళమ ఉండి సత్యవంతులమని చెప్తున్నాం అంటే ఎందుకంటే ఈ లోకానికి మేము మోసగాళ్ళలా కనిపిస్తున్నాం కానీ మేము సత్యవంతులం అని చెప్తున్నాం అక్కడ తెలియబడిన వారమైనట్లు బాగుపడిన వారమని చెప్తున్నాం చనిపోతున్న వారం అయినట్లు ఇదిగో మేము బ్రతుకుతున్న వారము శిక్షింపబడి ఉన్న వారమైనట్లు చంపబడిన వార్తము దుఃఖపడిన వారమైనట్లు ఎల్లప్పుడూ సంతోషించే వారము దరిద్రులమైనట్లు అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారం ఏమీ లేని వారమైనట్లు సమస్తం కలిగిన వారము పొరంది సాంగాన్ని చెప్తుండడు అక్కడ తన గురించి చెప్తుండక్కడ చూడండి అదే అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో చూడండి చూసి నేను వాక్యాన్ని ముగిస్తా పొరంది రాసిన పత్రిక రెండు కొరంది రెండు కొరంది పదకొండో అధ్యాయం సారీ రెండో కొరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ నుంచి చూస్తున్నాం మనం వారు పరిచారుకుల నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడు పౌలు తన తన సేవ గురించి చెప్తున్నాడు అక్కడ మరి విశేషంగా ప్రయాసపడి మరి అనేక పర్యాయములు సరసాలలో ఉంటుని అంటే ఆయన గురించి చెప్తున్నాడు అనే పర్యాలు అంటే దినదినము అతను ఎట్లా చనిపోవాలనే విషయం చెప్తున్నాడు నీ జీవితాన్ని ఎట్లా త్యాగం చేసుకోవాలా దేవుని సేవలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు చూడండి మరి అనేక పర్యాయములు సరసాలు ఉంటుంది అమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు పాన పానాప స్థితిలో ఉంటుని అంటే చనిపోయే స్థితిలో ఉన్నడైనా చూడండి యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలు నలభై దెబ్బలు తింటివి అంటే నాలుగు సార్లు ముప్పై తొమ్మిది నాలుగు సార్లు తినడాయినా నాలుగు ఐదు సార్లు అంతగా కొరడాలతో కొట్టింపబడినైనా ముమ్మరు బెత్తంతో కొట్టబెడితేని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మరు పగిలి ప్రయాసపడి ఒక దిన ఒక రాత్రి మౌలి సముద్రంలో అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలన ఆపదల్లోను దొంగల వలన ఆపదలోను నా స్వజనులైన ఆపదల్లోను అన్య జనుల వలనైన ఆపదల్లోను పట్టణములలోను ఆపదల్లోను అరణ్యములు ఆపదల్లోను సముద్రము ఆపద ఉంటుంది ఎన్నో ఆపదలు కానీ ఒక్క ఆపద మనకు వచ్చిందనుకో టోటల్ గా దేవుని విడిచిపెట్టు పక్కకి వెళ్ళిపోతాయి చాలా మంది నిచ్చున్నాయి అప్పుడుకున్న విశ్వాసం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది కానీ దినది అంటే నువ్వు ఇంకా చర్చలు చావలేదు అన్నట్టు కాబట్టి మన సంపూర్ణంగా ఆ బలిట మీద బలి పశువు దహింపబడితే అది సంపూర్ణంగా అది కాల్చబడితే కానీ ప్రభు కొరకు అది స్వీకరించబడదు ఇన్ని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలంటే అంత ఈజీనా అంతగా సంపూర్ణంగా ప్రేమించామంటే చూడండి ఇన్ని శ్రమలు ఇతను ఎందుగా అంతగా ప్రభు కొరకు జీవించడం తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని అంతగా పత్తిది తన శరీరాన్ని నల్లగొట్టుకొని దేవుని ప్రేమ ఉంది కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనే చెప్పిండు కాబట్టి ఇలాంటి ప్రేమ ఇలాంటి ఆత్మీయమైన నడిపింపు మనకు కూడా అవసరం అనేక పర్యాలంతో కష్టాలతోనూ ప్రయాసంతో కష్టంతోనూ తరచుగా జాగ్రణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసంలోనూ చలితోనూ దిగంబరత్వంతో ఉంటుంది ఇంకనూ చెప్పవలసినవి అనేకములను ఏం చెప్తున్నా ఎన్ని శ్రమలు పడ్డాడు అవన్నీ చెప్పుకుంటూ ఉండి ఆయన చెప్పుకోవట్లా కదా నీకున్న శ్రమను చెప్పుకోవట్లే తప్పు ఇన్ని శ్రమలు పడి ఇంతగా ప్రభుకులకు అతను జీవించగలిడు అందుకని నేను దినదినము చనిపోతున్నా అంటే అది చనిపోవటం అంటే చనిపోవటం అంటే అది నీకొచ్చే ప్రతి పరిస్థితిలోనూ ప్రభు కంటే ఎక్కువగా నీ జీవితంలో ఏది ఉందో నువ్వు దాని దాని నువ్వు చనిపోవాల్సిందే అది నువ్వు జీరో చేసుకోవాల్సిందే ఇవి కాక సంఘములు అన్నిటిని గుచ్చిన చింతయు కలదు సంఘం దేవుని బిడ్డలు గుచ్చిచ్చిన చింతగా కలదంట అంటే ఇవి చూడండి నాకు అర్థమైపోయింది అప్పుడే ప్రభ పౌలు ఎంతగా ప్రయాసపడి ఎన్ని శ్రమలు వచ్చినాగా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయనకు ఆకలి లేదు దప్పిక ఇబ్బందులు ఆపదలు పొరుగువారు ఇరుగువారు దొంగల చేత చిక్కబడిండు తన రక్త సమ్ముఖులే దూషించింది ఎన్ని ఆపదలిచిన కానీ ప్రవ్వా ఎట్లా నిలగడగలి ఎట్లా నిలబడగలిగినాడు ప్రవ్వా అని నాకు ఎంతగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ రీతిగా మనం ఉండగలమా అనేది మనం పరిశీలించుకోవాలి అలాంటి సౌకులు అవసరం ఈ రోజు సంఘాన్ని బలపరచాలంటే అదే ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అంటే ఈ భారం మనకు కలగాలి నెలకు రెండు రెండు నెలలకు వస్తుంటుంది మనకు భారం కానీ దినదినం మనకు కలగా ఈ వాక్యం మనం హెచ్చరిస్తుంది మనందరినీ కాగా ఎవరైనా బలహీనుడైనా నేను బలహీన కాదా నాకు కూడా బలహీనతలు ఉన్నాయి చెప్తుంది అక్కడ నాకు ఆ కష్టం ఉంది నాకు ఈ ఉంది నాకు ఈ ఇబ్బంది మనం చెప్పుకుంటూ ఉంటాను మన అందరం కానీ నేను బలహీన కాదా నాకు లేదా నేను కూడా మనిషినే కదా నేను బలహీను ఎవరైనా తొట్టుపడేనా నాకు నాకు వంట కలగదా మంట కలగదా అతిశయపడవలసి ఉంటే అది నేను నా బలహీనత నేంది అంటే ఆయన బలహీనత ఏందో తెలిస్తే మనకు అర్థమైపోతుంది ఆయన బలహీనత సువర్త ప్రకటించడం అదే ఆయన బలహీనత ఇంకేం లేదు నన్ను బలపరిచేవాడిని అంటే సమస్తం చేయగలంటే బలహీనతలో ఉన్నవాడు అతను బలపరిచితేనే సమస్తం చేయాలంటే ఆయన అంటే సువార్త ప్రకటించడం కాబట్టి అంత భయంకరమైన స్థితిలో ఉంది కానీ దానికి నువ్వు జీవం తీసుకొని రావాలంటే అందుకే మా యవహంసు వార్త ఐదవ మనం చూస్తాం మృతులు దేవుని కుమారుని కుమారుని శబ్దము వీను గడియ వచ్చి అన్నది అది ఇప్పుడే వచ్చి అన్నది అని చెప్తారు అక్కడ ఆ వాక్యంతో నేను వాక్యాన్ని బుద్ధిస్తున్నా మృతులు దేవుని కుమారుని శబ్దము వీను గడియ వచ్చిన్నది అది ఇప్పుడే వచ్చిన్నది అని చెప్తున్నా అక్కడ యోహంస వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఐదు ఇరవై ఐదులో మృతులు దేవుని కుమారుని శబ్దము వీను గడియ వచ్చి చున్నది వచ్చు చున్నది మీతో నిత్య ఏముగా చెప్పుచున్నాను అంటే నేను అర్థం చేసుకోవాలా దేవుని కుమారుడు ఎవరు ఏ స్లోవే కదా కాబట్టి ఇప్పుడు మనం ఎవరు దేవుని కుమారులమే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఆశపడుతుంది పేరు చూస్తుంది ఎందుకు తెలుసా అది చచ్చి పరిస్థితిలో ఉంది కాబట్టి నువ్వేం చేయాలా దేవుని కుమారుని శబ్దం అంటే దేవుని వాక్కు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే వాళ్ళు జీవిస్తారు ఆ చచ్చిపోయిన వాళ్ళు ఆ చావులైన వాళ్ళని నువ్వు బ్రతికించాలంటే నువ్వు జీవం నువ్వు ఈ సత్యాలను ప్రకటించాలా ఈ సత్యాలను ప్రకటించాలా అప్పుడు వాళ్ళకి జీవం వస్తూ ఉంటుంది దాన్ని వినుర జీవిస్తారు కాబట్టి అందరూ జీవించాలని ప్రభు ప్రణాళిక కాబట్టి చూడండి ఆ రీతిగానే మనము అనేకుల జీవం తీసుకొని రావాలంటే నీ జీవాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఏ ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చి రక్షించుకొని మనకు జీవం ఇచ్చిందో అనేక జీవితాలలో వెలుగుని తీసుకురావాలంటే వాళ్ళ వాళ్ళ బ్రతకాలంటే నీ జీవం వాళ్ళకి ఇవ్వాలంటే నీ జీవితాన్ని అంతగా త్యాగం చేసుకుంటే కానీ ఆ రీతిగా నువ్వు ప్రభు మహిమలో ప్రవేశించలా అందుకు పౌరులు అన్నాడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్టు మీరు నన్ను పోలు నడుచుకున్నట్టు పౌలు అంతగా చెప్పినట్టు ఏసు చెప్పిన ప్రతి వాక్యాన్ని ఆయన ఫాలో అప్ చేసింది స్టడీ చేసిను ఏసు లైఫ్ ని ఆయన స్టడీ చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా అదే ప్రకారంగా ఫాలో అయినట్టు చూస్తాం లేకపోతే ఎవరు ఆ మాట మనం చెప్పలేం మాట అంటే ప్రతిది ఏసు ప్రభుని ఫ్యాషన్ గా తీసుకొని ఆయన చేసింది ఆయన అట్లా ప్రభు ఎట్లా సేవ చేసిండో ఆయన స్టడీ చేసి ఆ రీతిగానే సేవ చేయడానికి ప్రయాసపడి ముందుకు వెళ్ళిండి కాబట్టి మన ప్రయాసం ఉండాలి అలాంటి సేవకులు అవసరం ఈరోజు సంఘాన్ని మండించే సేవకులు సంఘాన్ని ఉజ్జీవింపజేసే సేవకులు అలాంటి ఉద్యోగం విభాగాల ఈరోజు సంఘాలకు అనేక జీవితాలలో వెలుగు సావన ఆ యొక్క స్థితిలో ఉన్న వాళ్ళని జాగరూకుడు వాళ్ళని బ్రతికించాలా వాళ్ళకి జీవం తీసుకొని రావాలా అలాంటి కృప ప్రభు మనకు అందరూ కనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకి తండ్రి నీకు ఎంతో వందాలి శ్రేయ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ ఆర్తి కాల స్థంలోనైనా మీ సన్నిధుల సమయం గడిపే భాగ్యాన్ని కృప మీరు మాకు అనుగ్రహించినైనా నీకెంతో వన్నాాలి ప్రవ్వ సాధి సంఘం ప్రవ్వ నువ్వు జీవించడం పేరు ఉంది కానీ మృతుడువే చెప్తుంది ప్రభావ నువ్వు జాగరూకుడువై ఆ చావ వాళ్ళని బ్రతికించమని చెప్తుంది ప్రభా వాక్యం ఆల్రెడీ చనిపోయిందని వాక్యం ఉంది అక్కడ కాబట్టి బలపరచమనుంది ప్రవ్వా కానీ అక్కడ చనిపోయింది ఆల్రెడీ కానీ జీవం తీసుకుని రావాలని వాక్యం చెప్తుంది ప్రవ్వ ఈ లోకంలో దేవుని బిడన సంఘం అంటే దేవుని బిడలే ప్రవ్వ అది కొర ప్రాణంతో కొట్టుకుంటుంది ఆ ఎరుకు పట్ట లో ఆ దారిలో పడి ఎరుసుల నుంచి వెళ్ళిపోతూ కొర ప్రాణంతో ఆ సమరడు వచ్చి ప్రవ్వ కానీ యాజకులు లేవీలు విచ్చిపెట్టిపోయినారు ప్రవ్వ కాబట్టినైనా ఈ లోకం అందుకే అది చచ్చిన శవంలాగా ఉంది పీలుగులాగా తయారైపోయింది గద్దలు పోగైతున్నాయి అవి చూస్తేనే ప్ర వాడటానికి సిద్ధంగా ఉన్నాయి ప్రవ్వ కాబట్టి వాటి వారి నుంచి వాళ్ళ జీవనం తీసుకొని రావాలా వాళ్ళని రక్కించాలా ప్రభావ మీ వాక్యంతో మేము మీ కుమారులు మీ వాక్కుని మాల నుంచి బయలుదేరితే వాళ్ళు జీవిస్తారు ప్రవ్వ కాబట్టి అలాంటి వాక్కు మాకు అనుగరించండి అలాంటి శక్తి అభిషేకం మాకు అందరికి అనుగరించమని ప్రార్థిష్టం చిన్న ప్రతి బెలస్ అందరినీ మీరు ఆస్వాదించండి నైనా ప్రార్థనించాలన్న ప్రతి అవసరాలకు నీ దయచేసి మీ కొరకు సాహసం పెట్టుకోమని ఈ రాతి కాల స్థలంలో మాకు మంచి నిధుల గురించి ఏ కువలేసి సూపించాలని సహాయపడమని ప్రవ్వు వారు ఎప్పుడు దినం ప్రవ్వానికి మేము బయలుదేరుతుండగా ప్రవ్వా ఆ మినిస్ట్రీ అంతట్లో మీరు మాకు సహాయకులు మీకు పరిశుధాత్మతో శక్తితో మమ్మల్ని అభిషేకించండి విశేషమైన అద్భుతాలు మీరు అక్కడ జరిగించి ప్రతి చోట మీరు మమ్మల్ని సాక్షులు పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థిస్తాం తండ్రి మన ప్రభుత్వ ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపే మనకందరికీ ఎవరైతే ప్రార్థనంశలు ప్రార్థించిన ఆ కుటుంబాల అందరికీ స్వస్థత సమాధానం శాంతి రక్షణ ప్రతి ఒక్కరికి కలుగును కాక ఆ మెయిన్ అందరూ